చేస్తాం పరిశుద్ధమైన దేవ ప్రేమ కార్యక్రమం కలిగిన మా ప్రియ పరులకు తండ్రి నీ వాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభావ ఇంతవరకు తండ్రి మీ ఉచితమైన కృపతో మీ వ్యాపారమైనటువంటి ప్రేమతో మమ్మల్ందరినీ కాచి కాపాడడానికి వందనాలు ప్రభావ మీ రేఖలు చట్ట వందనాలు ఇంతవరకు తండ్రి మిమ్మల్ని సజీవంగా ఉంచి నేను ఈ రాత్రికాల సమయంలో నేను చిన్నగా అందగా చేరి నేను స్థుతించడానికి ఆరాధించడానికి నిస్వరవం వినడానికి నీకు మొర పెట్టుకోవడానికి ప్రోభా అనుభవించడానికి మీరు చూపిన కృపను మీకు వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఇదిగో ప్రభావ ఎక్కడ ఇద్దరు మీ నామన్న కూడి ఉంటే అక్కడ మీరుంటారు నా గొప్ప దేవుడో తండ్రి నాన్న మా పాప నిమిత్తం మా శాపం నిమిత్తం మా కలువశిల మీద బలి అయిన దేవుడో ప్రభావ మళ్ళందరూ ప్రభా నీతి మంతులు గాను ఈ సన్నిధిలో నిలబెట్టడానికి ప్రభావ తండ్రి మీరు మా ఒకరికై తగ్గించుకొని దీనుడి గారు మారిన దేవుడో ప్రభ మీకు ఎంత వాందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ నా తండ్రి ఈ సాయంత్రం కల చిన్న మందిగా ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ మేము కూడి ఉండగా ప్రభా మీరు మా మధ్యలో దిగండి మీ ఆత్మకార్యం జరిగించండి నా దేవా నా ప్రభా పాటల ద్వారా మహిమను అందండి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నేను చేసే ప్రతి విజ్ఞాపనికి జవాబును అనుగ్రహించండి ప్రభా ఈ ఆరాధనంతటిని ప్రభావ మీ నామానికి మహిమకరంగా జరిగించండి వచ్చిన మీ బిడ్డలందరిని బట్టి వందనాలు రావాల్సిన మీ ప్రతి బిడ్డను నడిపించండి గొప్ప దేవ నా తండ్రి హారాధనంతటిలోనైనా మీరు ఆది అంతా నడిపించమని మీరే మహిమను అందమని పరిశుద్ధ నామంలో ప్రార్థించి విస్తృతించి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె తన పర్ణశాలలో దాచిను తన గుడారపు మాటునా నన్ను దాచిను ఆపత్కాలమునా తన పర్ణశాలలో దాచిను తన గుడారపు మాటునా నన్ను దాచిన ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను ఆశ్రయ దూర్గముపై నన్ను ఎక్కించెను ఏ హోవన ప్రాణదుర్గము నేను ఎవరికి వెరతును నాచే చేయి విడువని దేవుడుండగా నేను భయపడను ఏ ప్రాణదుర్గము నేను ఎవరికి వెరతును నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా నీవు చేసిన కార్యములకై నేను ఏమీ అర్పింతును స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు కోట్ల కొలడి నిరతము నీకే స్తో ీకే నేను నిరతం వర్పింటు ప్రభువా ఆ హూయా ఆ హల్ ఆ హూయా ఆయా Hallelujah a hallelujah a hallelujah apattalamuna tanaparnashalalo daachenu tanagudarapu maatuna nannu daachenu ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడు ఇహలోకము దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకునే దేవుడు నీవు కాకు వీరి ఆశ నాకు లేని లేదు నీవు కాక వీరి ఆశ నాకు లేని లేదు నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగేదన్ ఏ yamuni pai aanukani nischintaga sagedan aa ah, hallelujah aa ah, hallelujah aa ah, hallelujah aa ah, hallelujah aa ah, hallelujah ah, ఆపత్కాలమునా తన పర్ణశాలలో దాచెను తన గోడారపు మాతున్నా నన్ను దాచెను ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించను ఆశ్రయ దుర్గముపై చె ఏ హోవన ప్రాణదుర్గము నేను ఎవరికి వెదతును నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను ఏ హో నేను ఎవరికి వెదతును చేండగా నేను భయపడను ఆ హల్ లోయా ఆహాయా ha ah, ah, ha ha yeah d temps partial death remutter dude one for the non- multitask the answer for the nature properem exist in the continent and pro それも religion engine in nismos.oANK partos non-tonical than a proper min is a dinner dinner room meeting tonight uh Provo module teaching and approval mission you work economic becoming engine Nerm Armor we need a Mother of Me and us are they మేము విని ప్రాక్టీస్ చేయాలా తండ్రి ప్రభా ప్రాక్టీస్ మే మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని తాగు ప్రభా నీ వాక్యాలు వింటూ మేము నేను ముందుకు వెళ్తూ నేనేస్తే ప్రభా మన మా ప్రభా నీ వాక్యాలు మేము మనసులో పెట్టుకొని ప్రభా అభివృద్ధి చెందకు సాయం ఇచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా ప్రభా మరి నేను మరి నేను నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడుకు నీకు వందనాలి తండ్రి ప్రభా నేనేస్తే మరి ప్రభా వీళ్ళందరూ నేను చెప్పే వాక్యం ఆసక్తి కలిగి నేను ప్రభా వాళ్ళు చెబుగి వినటకు సాయంతయి చేయమని యేసు క్రీస్తున్నా మమ్మల్ని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి అమ్మేన్ ప్రెజలర్ బ్రదర్ ప్రెజలర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు నా అంశం వచ్చేసి లవ్ ఇస్ ఫర్ నా అంశము ఫర్గివ్నెస్ ఫర్ గివ్నెస్ మనం మనం కొంచెం అందరికి తెలిసినదే కాకపోతే మనకు ఉండాల్సింది ఏంటిది ఇంపార్టెన్స్ ఇందులో అనేసి మనం చూసుకుందాం అన్నమాట ఈ ఫర్గీవ్నెస్ లేకపోతే నువ్వు నేను బైబిల్ బిలీవర్ కా అనమాట ఇది ఇది ఉంటేనే మెయిన్ ఆయుధం ఉంటేనే మనకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే లవ్ ఇస్ ఫర్గీవ్నెస్ అనేది మన దిన రిలేషన్షిప్ లో బాగా పనికొస్తుంది దేవుడు ఏ విధంగా అయితే మన మన పాపాలు క్షమించి ఫర్గీవ్ చేసినడం దానికోసం మనం మాట్లాడబోతున్నమాట ఎందుకు చాలా ఇంపార్టెంట్ ఇది అని మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ ప్రతి ఒక్క ప్రతి ఒక్క బైబుల్ బిల్ వరకు ఇది కంపల్సరీ ఉండాల్సింది ఇది లేకపోతే నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని ఆఫ్ నైట్లో అటెండ్ అయినా ఎన్ని ప్రార్థనలు చేసినా వృధా వేస్ట్ అవుతుంది సున్నని ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏం సరివిస్తుందంటే మనం యువన్సు వార్త మూడవ ఉదయం పదహారవ వచ్చినాం మీరు చూడండి దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇంకా కొన్ని వచనాలు చూసుకుందాం మనము ఎఫెషియల ఎఫెషియన్స్ ఫోర్ థర్టీ టూ ఎఫెషియన్స్ ఫోర్ థర్టీ చదువు తెలుగులో చదువుతారైతే చదవండి నేను ఇంగ్లీష్లో చదువుతాను తెలుగులో ఎవరైనా చదువుతారంటే చదవండి ఒక నీడలా ఒకడు దయగలిగి కరుణా హృదయములై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడి చూడండి నేను నేను ఫర్గివ్నెస్ ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పే వాక్యం కాదు ఆల్రెడీ బైబుల్లో ఉంది బీ కైండ్ అండ్ కంపాషట్ వన్ అండ్ అదర్ ఫర్ ఈచ్ అదర్ జస్ట్ యాజ్ ఇన్ క్రైస్ట్ గాడ్ ఫర్ యు అంటే ది ఇంగ్లీష్ లో క్లియర్ గా ఉంది క్రైస్ట్ గాడ్ ఫర్ యు జస్ట్ యాజ్ అంటే దేవుడు ఏ విధంగా అయితే క్షమించ క్షమించాడో మీరు కూడా క్షమించమని కోరుకుంటాం మనం ఎన్నో మనం ఎన్నో అంటే ఎన్నో ఇంటి పక్క వాళ్ళను మనసులో పెట్టుకొని లేకుంటే బయట వాళ్ళను ఆఫీస్లో ఎక్కడో మనసులో ఫర్గీవ్ చేసుకోకపోతే మనకు వాళ్ళకు డిఫరెన్స్ లేదనమాట అందుకే దేవుడు ఏం చెప్తున్నా అంటే కైండ్ మనం ఇక్కడికెళ్ళా అరే బ్రదర్ లాగా ఉండాలి అరే సిస్టర్ లాగా ఉండాలి తను మనం ఊకే కోపడదు కోపం కూడా అదొక సిన్ బైబుల్లో కూడా బైబిల్లో రాస్తుంది కోపం కోపం కూడా పెంచుకున్నట్టయితే అది పాపము అంటే మనం ఇన్ని రోజులు నేర్చుకున్నది ఎన్ని రోజులు నేర్చుకుంటున్నాము కదా ఇన్ని రోజులు నేర్చుకున్నావాల్సినది ఇంపార్టెంట్ అనమాట ఇది ఏమంట ఎందుకంటే అప్పుడప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తుంటే అప్పుడప్పుడు మనం మనం ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో మనం చదువుతుంటే అన్ని లెసన్స్ రివిజన్స్ ఇస్తాం ఇది ఒక రివిజంటా అనమాట ఫర్గివ్నెస్ ఫర్గివ్నెస్ మనం మన మైండ్ లో పెట్టుకొని ఆలోచించినదలన విషయం అనమాట ఇది లేకపోతే మనం ఏం లేదు దేవుని యొక్క ప్రేమ లేకపోతే మనం ఏం చేయలేం దేవుని యొక్క గుణగణాలు కలిగి ఉండ దేవుని కలిగి ఉండమని అని కదా మనకి దేవుని యొక్క కలిగి ఉండాలంటే ఫస్ట్ గుణగణం ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇది అనమాట అయితే మనకు ఏడు స్టెప్స్ ఉన్నాయి అనమాట ఫస్ట్ స్టెప్ కోసం నేను ఫస్ట్ స్టెప్ కోసం మీకు చెప్తాం ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఎవరు నన్ను హర్ట్ చేసినాం అనుకో ఇమీడియట్ గా మనం ఒప్పుకోం మన తప్పు మన అన్నది ఒప్పుకో ఎవరికి చెప్పమ్మా అనమాట అరే నేను తప్పు చేసిన చిన్న వాళ్ళే కానీ చిన్న బ్రదరే కానీ పెద్ద బ్రదరే కానీ ఎక్నాలజీ హర్ట్ అయితే ద ఫర్ నేను ఏదైతే తప్పు చేసినానో అది నువ్వు ఒప్పుకోవాలి దేవుందరూ ఒప్పుకుంటున్నా కదా నీ పాపం క్షమించబడేది దేవుందరూ ఒప్పుకున్నావు మరి నువ్వు తప్పు చేసి చిన్న నీకంటే చిన్న వాళ్ళ దగ్గర కూడా క్షమాపణ చెప్పుకో క్షమాపణ చెప్పుకోకపోతే ఏం కాదు లైట్ తీసుకుంటే అది తప్పే సో ఎవరు నన్ను హర్ట్ చేసినా అది తప్పే బ్ర వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమించండి నన్ను ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఇంటి పక్కవంతో వాళ్ళు క్షమించమని అడగాలన్నమాట కన్సిడర్ హౌ ద హర్ట్ అంటే ఎవరన్నా గట్టిగా మనం మాట్లాడినాం అనుకో ఎవరితో గట్టిగా మాట్లాడిన పెయిన్ఫుల్ గా మాట్లాడుకో చాలా బాధేస్తుంది అరే నేను ఇంతసే ఇన్ని రోజులు నేను పోయినా బ్రదర్ ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని ఆ బ్రదర్ అయితే ఏ సిస్టర్ అయినా బ్రదర్ అయినా బాధపడకుండా ఉండాల్సింది నువ్వు క్షమి నువ్వు క్షమించమించమాట అయితే యాక్సెప్ట్ ఫస్ట్ యాక్సెప్ట్ చేసి దాన్ని రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో ఏదైనా వస్తువు ఖరాబ్ లైట్ ఖరాబ్ మనం మనం రిపేర్ చేస్తాం కదా అట్లనే నీ కూడా నీ తప్పును రిపేర్ చేసుకోవాలి రిపేర్ అనేది చాలా ఇంపార్టెంట్ మన మన దాంట్లో అయితే రిపేర్ అంటేంది యాక్చువల్ వరల్డ్ రిపేర్ అంటే ఏంది సో నేను ఎవరికైనా తప్పు చేసిన నేను క్షమించమని అడుగుతున్నాము అది రిపెంటెన్స్ రిపేర్ మన క్లియర్గా బాడ అంటే ఏదైనా కొత్త తెచ్చుకొని అదేమన్నా ఇరిగిపోయిందంటే మనం దాన్ని మరుమతులు చేస్తాం మరమ్మతులు అంటే మనం రిపేర్ చేస్తాం దాన్ని మంచి ఉండని అందులో నువ్వు కూడా డే డే టు డే లైఫ్ లో నువ్వు రిపేర్ చేసుకుంటూ ఉండాలి నీ లైఫ్ అనేది రిపేర్ చేస్తుండాలి అయితే లర్న్ ఇంకొకటి ఏంటంటే నేర్చుకుంటుండాలి అందరం నేర్చుకున్న వాళ్ళేమే స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటుండాలి ఇవన్నీ నేర్చుకొని ఇంకొకటి లాస్ట్ వన్ ఫర్గీవ్ కావాలి ఫర్గ్యునస్ ఉండాలి అది లేకపోతే ఇవన్నీ చేసి కూడా వేస్ట్ అనమాట అయితే ఇంకొక వచ్చనం మనం చూసుకుందాము మతే సువార్త ఆరవ అధ్యయము పద్నాలుగవ వచ్చనం మతే సువార్త ఆరవ అధ్యయము పద్నాలుగవ వచ్చనం మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించను సో క్లియర్గా ఉంది మనకి ఏమంత అంటే ఎంత క్లియర్గా ఉందంటే ఫై ఫర్ ఇఫ్ యు ఫగీవ్ అదర్ పీపుల్ చూడండి దేవుడు ఏం చెప్తుందంటే ఫర్ ఇఫ్ యు ఫగివ్ అదర్ పీపుల్ వెన్ దే సిన్స్ అగేన్స్ట్ యూ యువర్ ఎవన్లీ ఫాదర్ విల్ ఆల్సో ఫగీవ్ చూడండి మనుషుల అపారధములు మన నితదీర్ణం ఎవరు పర్ఫెక్ట్ అని కదా మనం తప్పులు చేస్తున్నాం అంటే మనం ఆ తప్పులు చేయకుండా మనం నేర్చుకుంటున్నాం కదా సో మనం నేర్చుకుంటున్నాం మన మన తప్పుదలు ఉండొచ్చు సో మనం ఇతరులని క్షమించడం వల్ల అది ఫ్రీయే కదా పైసలు ఇచ్చేది కాదు జస్ట్ అరే నేను క్షమించిన తమ్ముడు సారీ తమ్ముడు ఇట్స్ ఓకే నో ప్రాబ్లం నవ్వుతూ ఎంతో మాట్లాడుకుంటే ఎంతో ఫ్రీగా ఉంటే ఎంత బాగుంటుంది అరే అనే నన్ను క్షమించేసి నియమనిలే కోపం పెట్టుకుంటే ఏమవుతుందంటే మనసులో ఈర్ష్య అనేది వచ్చేస్తుంది అది మనకు ఉండాల్సిన విషయం కాదు కోపం కూడా మనకు ఉండాల్సిన విషయం కాదనమాట మనకు లేదు అట్లా అటువంటి ఈ నేను ఎందుకు చెప్తున్నా ఫర్గ్యూనస్ ఫర్గ్యూనస్ ఎందుకు చెప్తున్నంటే దేవుడే మనం మన ఎంత తప్పులు చేసినా మన కోసం చనిపోయాను ఇప్పుడు నీ కోసం నా కోసం ఎవరన్నా ఎవరు చనిపోరు అన్న నేను ఇప్పుడు సొంత ఇంట వాళ్ళు అన్న నేను ఎందు ఆస్తుల కోసమే కొట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు ఇది నాకు కావాలి ఇది నాకు కావాలి ఒక చిన్న జాగా ఒక పన్నెండు అడుగుల జాగా కోసమే పెద్ద కొట్లాడకుంటారు లేకపోతే వాన్ని వాళ్ళని చంపేసేయండి అనేసి మాట్లాడుకుంటారు అనమాట సో అట్లాంటి విషయంలో అట్లాంటి అంటే అలాంటి సిచ్యువేషన్ లో మనం ఉన్నాము అలాంటి డే టు డే డేస్ లో మనం ఉన్నామన్నమాట సో మనం ఇంకెంతో ఉండాలి అట్లానే ఇంకో ఇంకొక వచ్చి నం చూసుకోం కొలెషియన్స్ త్రీ థర్టీన్ కొషియన్స్ త్రీ థర్టీన్ తనకు హాని చేసిందని ఒకడు అనుకుని నా ఎడల ఒకరినొకడు సహించచ్చు క్షమించుడి ప్రభువు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించుడి. చూడండి క్లియర్గా ఉంది బేర్ విచ్ ఈచ్ అద ఫగి వన్ అన్ అదర్ ఇఫ్ యూ ఆఫ్ యూ హ్యాజ్ అగేన్స్ట్ సమ్ వన్ ఫగ్ యూ ద లాట్ ఫివన్ యూ చూడండి మనం చేసే తప్పులకు దేవుడు అంటే మనం ఎవరన్నా శ్రమించిస్తే దేవుడు మనల్ని శమిస్తాడు ఒకవేళ నువ్వు క్షమించకపోతే దేవుడిని క్షమించాడు క్లియర్గా రాస్తుంది అంటే ఎవరిని తొందరగా అంత తొందరగా మనము జడ్జ్ చేయలేం ఎవర్ని నీకు ఆ అధికారం లేదు ఆ రైట్ లేదనేసి మనకు నెక్స్ట్ నెక్స్ట్ వాక్యంలో మనం చూసుకుందాం లుకస్ వార్త ఆరో అధ్యాయము ముప్పై వచనం లుకసు వార్త ఆరో అధ్యాయము ముప్పై వచనం తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు నేరము మోపకుడి అప్పుడు మీ మీద నేరము మోపబడదు చూడండి డు నాట్ జడ్జ్ అండ్ యూ విల్ నాట్ బీ జడ్జ్ డు నాట్ చూడండి మనం జడ్జ్ చేయదు మనకు అధికారం లేదు మనము డే టు డే లైఫ్ లో మనము ఎవరిని జడ్జ్ చేయొద్దు అరే వీళ్ళకి ఏం రాదు మనము ఊర్లోకి వెళ్తాం కదా వాళ్ళకి ఏం రాదా అనుకుంటాం కానీ మనకంటే వాళ్ళకే బైబుల్ బాగా తెలుసు అనమాట వాళ్ళు ఎక్కడ ఉన్నా టా కొంచెం అటు ఇటు ఇస్తామంట నాలుగు అటెట్ తిరుగుతాయేమో కానీ వాళ్ళు టక్కటక్క అని చెప్పేస్తారు ఎందుకంటే అట్లాంటి వాళ్ళ దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి అరే వీళ్ళకి ఏం రాదు కానీ నేను ఇష్టం ఉన్నట్టు చెప్తే అది ఒప్పుకు తప్పైపోతుంది ఒప్పు అయిపోతుందని అనుకునే విధానం కూడా లేదు సో మనం ఫర్ స్టెప్స్ చూసుకున్నప్పుడు మనం హర్ట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ మనం ఎక్నాలజ్ చేసుకోవాలి అరే సారీ తర్వాత మనం కన్సిడర్ చేసుకోవాలి హామోచ్ నేను ఎంత ఎంత అంటే ఎంత హర్ట్ చేసిన వాళ్ళని తర్వాత మనం యాక్సెప్ట్ చేసుకోవాలి మనం తప్పుని తప్పును యాక్సెప్ట్ చేసుకొని తర్వాత వాళ్ళకు రిపెండెన్స్ కలిగించాలి మన మన లైఫ్ లో కూడా రిపేర్స్ చేసుకోవాలి లాస్ట్ ఇది ఫర్గివ్ చేసుకోవాలి అరే నీ తప్పు నువ్వు క్షమించీ తప్పు నువ్వు క్షమించుకొని ఇతరుల తప్పులు క్షమిస్తే దేవుడు క్లియర్ గా వాక్యం చెప్తుంది నీ తప్పులు క్షమించబడితే ఇతరుల తప్పులు కూడా క్షమించబడతాయి దేవుడు నిన్ను క్షమిస్తాడు అనేసి క్లియర్గా చెప్తుంది ఎవరిని మనము జడ్జి చేయొద్దు బైబుల్లో చిన్నపిల్లల్ని కూడా దేవుడు ఎంత విధంగా ఎలాంటిగా వాడుకున్నారంటే మనకు చాలా స్టోరీస్ ఉన్నాయి సో అయితే మనం ఫర్గ్యూనెస్ బైబిల్ బిలి వరకు ఉండాల్సిన ముఖ్యం ఇప్పుడు ఇప్పుడు ఇది లేకపోతే మనం ఇన్ని ఇన్ని రోజులు కష్టపడింది అంతా నేర్చుకున్నది అంత వృధా వేస్ట్ అయిపోతుందన్నమాట ఇదొక్క చిన్న విషయం లేకపోతే ఇంకొక వచ్చే మనం చూడండి అంటే ఫర్గ్యూనెస్ దేవుడు క్షమించమని అడిగినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు దేవుడు ఏ విధంగా వాక్యం ఏ విధంగా చెప్తే చూడండి మత్స్సు వార్త పద్దెనిమిదో ఉద్దే ఎయిట్ చాప్టర్ ఎయిటీన్త్ చాప్టర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ మత్స్సు వార్త పద్ పద్దెనిమిదో ఆ సమయము పేతురు ఆయన యుద్ధకు వచ్చి ప్రభువ నా సహోదరుడు నా ఎడల తప్పిదమ్ము చేసిన ఎడల నేను ఎన్ని అతన్ని క్షమింపవలను ఏడు మారుల మట్టుక అని అడిగను అందుకు ఏసు అతనితో ఇట్లనే నువ్వు ఏడు మారుల మట్టుకే కాదు డెబ్బై ఏళ్ళ మారుల మట్టుకని నీతో చెప్పుతున్నాను చూడండి మనం ఎన్నిసార్లు క్షమించాలంట కానీ యాక్చువల్ రాసింది సెవెంటీ సెవెన్ సెవెంటీ టైమ్స్ అని కదా యాక్చువల్ ఇంకొక ఇంకొక ఇంకొక బుక్ లో చూసుకున్నట్టయితే దేవుడు మిమ్మల్ని ఎన్ని తప్పులు చేసినా ఎన్నిసార్లు క్షమించతే యాక్చువల్ గా సెవెంటీ సెవెన్ సెమెంట్ అంటే ఏడు సార్లు కాదు దానికి త్రిబల్ డబ డబల్ త్రిబల్ అట్లా వెళ్ళిపోయిందన్నమాట సెవెంటీ సెవెన్ టైమ్స్ అంటే దేవుడు ఎట్లా కౌంట్ చేసిందంటే సెవెన్ సెవెన్ సెవెన్ అట్లా కౌంట్ ఏడు సార్లు ఏం అని కాదు కాకుండా దానికంటే దానికంటే దానికైనా మించి దానికైనా మించి దానికైనా మించి సెవెంటీ టైమ్స్ అనేసి డైరెక్ట్ ఒక ఫిగర్ ఇచ్చినాడు కాకపోతే డెబ్బై డెబ్బై సెవెన్ తప్పు చేస్తే మళ్ళీ ఇంకో క్షమించలేమా కాదు క్షమించవచ్చు ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏంటంటే జస్ట్ ఆ నాలెడ్జ్ ని బట్టి అంత కాదు ఏడు సార్లే కాదు ఇంతకు మించి కూడా శమించ అంటే మనం దినదినం ఎప్పుడు అన్ని తప్పులు అన్ని తప్పులు చేస్తుంటాం అందరూ తప్పులు చేస్తుంటారు కానీ దేవుడు మనని చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో తప్పులైనాయి సెవెంటీ సెవెన్ అయినా ఎన్నో లక్ష్యాలు చాలా ఆయన క్షమించి మనల్ని స్వీ మనల్ని చూజ్ దేవుడు దేవుని వాక్యం తెలుస్తుంది నిన్ను మనల్ని ఏ మనము దేవుని దేవుడే మనల్ని ఏర్పరచుకున్న వాక్యం సెలవిస్తుంది కాబట్టి అయితే దేవుడి యొక్క చె వాక్యం ఏం సెలవిస్తుందంటే మీరు ఎవరిని ఈజీగా జడ్జ్ చేయదు తప్పు ఎంత పెద్దవారమైనా సరే ఎవరితో ఎట్లా రాష్ట్ర అట్లా వాళ్ళని క్షమించమని ఎక్కడైనా సరే ఎక్కడ ప్రాంతానికి ఎక్కడికి వెళ్ళినా అప్పుడు ఎప్పుడు ఎప్పుడో మనసులో ఉంటాయిగా వాడిని క్షమించమని అడగాలే ఈరోజు రాత్రి వాళ్ళందరినీ దేవ నేను వాళ్ళు వాళ్ళతో మాట్లాడలేకపోతున్నా ఓనర్స్తో మాట్లాడలేకపోతున్నా మా పక్కింటి వాళ్ళతో మాట్లాడలేకపోతున్నాం నన్ను క్షమించం వాళ్ళకు కూడాకి వెళ్ళి నన్ను తప్పులు ఉంటే క్షమించమని మనం అడుగుదాం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఫర్గివ్నెస్ లేకుండా మనం మనసులో అన్ని పెట్టుకున్నామంటే మన మన డే టు డే లైఫ్ పోయినట్టే ఇంకోటి చూడండి ఫర్గి వాళ్ళ కూడా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఫర్గివ్ చేస్తాడు మార్క్స్ మార్క్స్ వార్త లెవెన్త్ మార్క్ లెవెన్త్ చాప్టర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫిఫ్త్ వర్స్ మార్క్ లెవెన్త్ చాప్టర్ ట్వంటీ వర్స్ మీరు మీకు ఒకని మీద విరోధమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడులను వాడిని క్షమించుడి అప్పుడు పరలోకమందు మీ తండ్రి మీ పాపములు క్షమించును చూడండి మనం సిగ్గుపడుతున్నాం తల దించుకోవాల్సి వస్తుంది ఆయన ముంగడికి వెళ్ళి అనంటే నువ్వేం చేస్తావంటే ఇక నువ్వు ఇక్కడ చేయి ఇది చేయి అని చెప్తున్నాడు దేవుడు ఇది చేసి కూడా ఒక చిన్న మాట చెప్తే సరిపోతుంది అండ్ వెన్ యూ స్టాండ్ స్టాండ్ ప్రేయింగ్ ఇఫ్ యూ హోల్డ్ ఎనీథింగ్ అగేన్స్ట్ ఎనీ వన్ ఫగివ్ దెమ్ సో దట్ యువర్ ఫాదర్ ఇన్ హ్యావ్ అండ్ మే ఫగివ్ చూడండి ఎంత మంచి వాక్యమా కదా మనం సిగ్గు అత అతని సిగ్గు పడుతున్నామంటే కొంచెం నేనేది అడిగడం ఆయన దగ్గరికి వెళ్ళి అని అని అనుకున్నట్లయితే ఇది చేయండి ఈ వాక్యం క్లియర్గా చెప్తుంది ఇంకా నీకు అంటే డైరెక్ట్ గా వెళ్ళిపోండి ఎందుకంటే ఏదైనా తప్పు చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ గా చెప్తున్నాం ఇప్పుడు మనకు మనలో పరిశుధాత్మ ఉన్నట్లయితే మనకు అది హెచ్చరిస్తుంటది నువ్వు చేసేది తప్పని ఎస్ నిజంగా నువ్వు ఇంకా ఆపుతుంది నువ్వు అక్కడికి వెళ్ళి ఏదైనా తప్పు చేయాలనుకుంటే అక్కడికి ఆపేస్తుంది నువ్వు ఇది చేయొద్దు నిమిది చేయొద్దు ఆపేస్తుంది అవును ఇది తప్పే కదా ఏదైనా తప్పు చేసినా మనలో ఉన్న మనలో ఉన్న మంచి క్వాలిటీ మనలో ఉన్న ఆపేస్తుంది ఆ క్వాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది దేవుడి నుంచి వచ్చింది కదా అయితే దేవుడు మంచి క్లియర్గా చెప్తున్నాడు ఒకరినొక పాపాలు క్షమించబడును నీ తప్పులు కూడా క్షమించబడతాయి మనము వాళ్ళు ఎక్కడో ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకో వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి ఒకటే మన ఆయుధం ప్రార్థన ప్రార్థన చేయడం వల్ల మనకి ఎటువంటిది అంటే మన భారం అనిపిస్తుందా ఇతరుల ఇతరులతోటి ప్రార్థన చేయకపోయి ఇతరుల కోసం ప్రార్థన చేస్తే ఏమనిపారు దేవుడు నిన్ను క్షమించినాడు కదా దేవుడు నీ కోసం చనిపోయినాడు కదా అది మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే నువ్వు క్షమించకపోతే నువ్వు నువ్వు ఈ స్టెప్ నుంచి దూర దేవుడు అంటాడు ఒక రోజును ఒక రోజు వస్తుంది నువ్వు ఎన్ని చేసినా దేవుడు కూడా నేను ఎరగను అంటాడు వాక్యం క్లియర్గా ఉంది నువ్వు ఎన్ని చేసినా దేవా నేను అన్ని చేసినా అది చేసినా ఇది చేసినా అని చెప్తే నువ్వు ఎవరో నాకు తెలియదు మనసు మనకి ఎట్లా సొంత అన్న తమ్ముడు పక్క ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టయితే ఎంత మనసు అనిపిస్తుంది అంటే వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ మన మండలతో కలిసి ఉన్నప్పుడు ఏమన్నా తప్పు జరిగినప్పుడు ఇద్దరు కలిసినప్పుడు సార్ అంతా వాడే చేసినాను నేను చేయలేదు అని వాడు తప్పు అంటే వానికి తెలియదు వాక్యం కోసం తెలియదు అయినా అయినా మనం ఏం చేస్తున్నాం అక్కడ కదా మనం అడగాలే చెప్పాలి క్షమించండి ఎక్స్క్యూజ్ మీ మత్స్సు వార్త ఆరవ ఉద్యా పదిహేను వచ్చినం మే స్వర్థు మనుషుల మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు చూడండి క్లియర్గా ఉంది నేను చెప్తాను ఏమన్నా నేను చెప్పింది ఒక నేనేమన్నా చెప్తుంటే మీరు వినకపోవచ్చు కానీ నేను చెప్పట్లే ఇది నా వాక్యం కాదు నేను అడిగి నాకు నిన్న స్వరాజ్ బ్రదర్ చెప్పినాడు బ్రదర్ మీరేమో వాకింగ్ చెప్పండి అంటే నేను అనుకుంటున్నా నిన్ను ఎందు ఇది ఎందుకు చెప్పిన అంటే బస్సులో ఒక ఇన్సిడెంట్ జరిగిందట అందుకే ఆ తార్ తోటి నేను ఇది మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా ఎంత పెద్దవారైనా ఎంత చిన్నవారై మించి మనం అడగకపోతే అది వృధా వేస్ట్ అయితే మతస్సు వార్త ఆర ఉదయం పదిహేను వచ్చిన ఏం చెప్తున్నాడు బట్ ఇఫ్ యూ డు నాట్ ఫాగ్యూ అదర్ సీన్స్ యువర్ ఫాదర్ విల్ నాట్ ఫాగ్యూ యువర్ సీన్స్ ఇట క్లియర్ ఏం అది ఎవరి కోసం మనం పెద్ద చిన్న నేం రాలే నువ్వు క్షమించకపోతే దేవుడు నీ తప్పులు కూడా క్షమించాడు అంతే క్లియర్ ఉంది నో డౌట్ స్ట్రేట్ ఫార్వర్డ్ స్ట్రేట్ ఫార్వర్డ్ అంతే నువ్వు క్షమించకపోతే దేవుడు నేను క్షమించాడు అంతే క్లియర్ చాలా క్లియర్గా ఉంది నేనేదో చెప్ నేనేదో ఉత్తమ మాటలు చెప్తున్నా నమ్మ నమ్మలేకపోవచ్చు కానీ నా మాటలు కావు నా మాటలు కావు అసలు నేను చెప్పు చెప్పలేండి క్లియర్గా పద్నాలుగు సంవత్సరాలు అంటే ఫోర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ ఇయర్స్ టూ థౌసండ్ ఇయర్స్ నుంచి రాయబడింది ఈ వాక్యం ఎలా రాయబడిదంటే దేవుడి యొక్క ఆత్మ ప్రేరింపించి ఒక్కొక్కరు రాసిన ఈ వాక్యాలన్నమాట ప్రతి ఒక్క వాక్యము నెరవేరుతుంది ప్రతి ఒక్క వాక్యము సత్యం అనమాట ఇందులో ఎంత సత్యం ఉందో అంతే సత్యం నువ్వు ఎంతగా ఆలోచిస్తున్నావు అనుకో ఆలోచిస్తుంది వాక్యం ఇంకొక కన్క్లూజన్ చేస్తాను నేను ఫస్ట్ జాన్ 19 first john 19 మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును చూడండి ఫ్యూ కన్ఫెస్ అవర్ سینస్ ఇస్ ఫెత్ఫుల్ అండ్ జస్ట్ టు ఫర్గివ్ అవర్ سینస్ టు క్లీన్ ఇన్స ఆఫ్オール అవర్ అన్‌రచెస్నెస్ చూడండి దేవుని యొక్క వాక్యం సొల్యూషన్ నేనే చెబుతా మాట చెప్తున్నట్టే అనుకోవచ్చు కానీ నేను ఇవన్నీ నేనేం చెప్పవట్లే కదా మనం ఆలోచించాలి ఇది లేకపోతే ఏం ఏం లేదు అన్ని పోగొట్టుకున్నామవుతాం ఇన్ని రోజుల నుంచి చేసినవన్నీ పోగొట్టుకున్న అంటాం ఇంకొకటి లాస్ట్ చివరికి ఒకటి చూసుకొని ముగించుకుందాము ఫిబ్రవరిలో కృష్ణ పత్రిక ఎనిమిదవ ఉధ్యాము పన్నెండు వచ్చినాం నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక్కడ ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నానని ప్రభు సెలవిచ్చుతున్నాడు చూడండి అంటే మనం గుర్తు చేసుకోదు మన పాపాలను ఒక్కసారి దేవుని సన్నిధిలో మనం అప్పగించినామంటే అయిపోయా డన్ విఆర్ డన్ అనమాట నా పాపాలన్నీ దేవుడ నీ ముంగరే పెట్టేస్తున్నాను నేను ఫర్ ఐ విల్ ఫర్గ్యూ ద వికెడ్నెస్ అండ్ విల్ ఐ రిమెంబర్ ది సిన్స్ నో మోర్ నేను ఆలోచించాను ఎందుకంటే దేవుని ముంగట పెట్టేస్తాను అండి క్లియర్గా ఉంది క్లియర్ కరెక్ట్ గా ఉంది దేవుని ముంగి అయ్యో నేను తప్పు చేసిన నేను మనము పడు అయిపోయా దాని మనది ఏం చేయాలంటే న్యూ లైఫ్ అక్కడి నుంచి తప్పు ఆ తప్పు అంటే ఇంకొకసారి చేయకూడదు దాని నుంచి ఎవ్రీడే మనం నేర్చుకుంటున్నాం ఎవ్రీడే మన న్యూ లైఫ్ అనమాట ఎవ్రీడే మనం నువ్వు రేపు నువ్వు బతుకున్నావు వెళ్ళి బతుకుంటావు ఎవరికి ఏం ఎటువంటి సిచ్యువేషన్ అట్లాంటి నేను చానిన్న ఎవరైనా నేను హండ్రెడ్ పర్సెంట్ బతుకుంటా రేపు అని అన్నాను వాళ్ళు లేరు ఇప్పుడు ఎవ్రీడే ఈజ్ అ న్యూ లైఫ్ ఎవ్రీడే మన జర్నీ మొత్తం దేవంతోటే మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఒకే అన్ని నేను ఏమంటాము మన డిగ్రీలో డిగ్రీ కాలేజీలో ఉన్నప్పుడు మేము నేను ఎబ్రైన్ చర్చికి వెళ్ళినాన్ని అయితే వాళ్ళు బాగా సువార్థ సువార్థ అంటే సువార్థ పుస్తకాలు ఇచ్చారు అనమాట ఎక్కువ అందులో వ్యూహన్ సువార్థలు ఉంటాయన్నమాట ఒక్కడే సువార్థ వ్యూహన్ సువార్త అవి తీసుకొని మేము సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే బయలుదేరి అక్కడెక్కడే పంచవాళ్ళం అనమాట అయితే అందులో నేర్చుకునే వస్తువులు అంటే మతె సువార్త ఒక ప్రింట్ సపరేట్గా అన్ని ప్రింట్లు డైరెక్ట్ చేయరాలు మత్స్య సువార్త ఒకటి వ్యూహాన్ సువార్త ఒకటి అట్లా ఇంపార్టెంట్ రెండు మూడు బుక్లు ఇచ్చేసి అందులో ఉన్నాయి పత్రికల్లో ఉన్న ఇంపార్టెంట్ వాక్యాలన్నీ అందులో రాసి పత్రికలు పంచటం అన్నమాట వైట్ పేపర్లో అందులో ఇవన్నీ But if you do not forgive others, their sins, your father will not forgive. This is clear cut. If we are going to die from the time we are going to die, we are going to die. You too, we are going to die. What we are going to do is our life. Repentance and we will not do anything. If we are going to do anything, we will not do anything. ఇది కూడా అంత మన లైఫ్ ఏమైనా తప్పుదం పోయిందా లైఫ్ లో కరెక్షన్ కరెక్షన్ ఆఫ్ లైఫ్ బైబుల్ కూడా అదే బోధిస్తుంది బైబిల్ కూడా అదే బోధిస్తుంది దేవుని యొక్క వాక్యములు నీ యొక్క లైఫ్ ని సెటరేట్ చేయటకు పనిష్మెంట్స్ కోసము దానికి దీనికి మన మన యొక్క వాక్యములు క్లియర్ గా సూచిస్తున్నాయి ఈ యొక్క లైఫ్ నీ యొక్క లైఫ్ కరెక్ట్ చేసిస్తుంది యొక్క ఎన్ని వాక్యాలన్నీ నువ్వు తప్పిదంలోకి వెళ్ళిపో వేరే పోతుంటే ఈ వాక్యాలన్నీ గుర్తు చేసి కరెక్ట్ వేగా పెడితే అనమాట సో ఈ దేవుడు యొక్క చిన్న వాక్యాన్ని దీవించింది కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ తండ్రి దేవ నీకు వందనాలు తండ్రి ఎస్ అయ్యా మరి ప్రభా ఈ వాక్యంతోటో ప్రభా ఈ వాక్యాలతోటో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రంలో నేను ఎస్సే ప్రభా నేను ఎస్ గొప్ప ఆయుధం తండ్రి లవ్ ఇస్ ఫర్ గివ్నెస్ నేను ఎస్ ప్రభా ఒకరినొకరు మేము ఒకరినొకరు పాపలు క్షమించకపోతే ప్రభా మా అపరాధాలు కూడా మిమ్మల్ని క్షమించాల తండ్రి నేనేసే ప్రభా మమ్మల్ని క్షమించండి ప్రభా అలాంటి మనసు మాకు దయచేమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ ఎవరిదైనా తప్పుదనం చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి వాళ్ళ కోసం మేము ప్రాధం చేస్తున్నాం తండ్రి ప్రభా అందరికీ నేనేసే ప్రభా మరిబా ఫర్గివ్నెస్ చేసేటప్పుడు నేనే ప్రభా మంచి హృదయాన్ని దయించేయండి ప్రభా మీ యొక్క గుణగణంలో నేనే ప్రభా ఏదో గొప్ప ఆయుధం తండ్రి నేనేసే ప్రభ గొప్ప మనసు తేత నేనే ప్రభా ఫర్గివ్నెస్ ఆ బిడ్డ ఎంత ఆనందిస్తాడో నేనేసే ప్రభా మీకు తెలుసుదండి నేను ఎసప్రభ మరి ఇక్కడ ఉన్న ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆస్వదించండి వాళ్ళ కుటుంబ సమస్యలు నేను ఎసప్రభా వాళ్ళకి వినపంలో నేనేస ప్రభా మీకు మీకు తెలియపరుస్తున్నాం తండ్రి ప్రభా వాళ్ళని కూడా క్షమించండి ప్రభా ఎస్ నీకు ఎంతో బంధనాలు తండీ ప్రభా మరి అందరూ ఆన్లైన్ లో ప్రభా ప్రతి రోజు పార్టిసిపేట్ చేస్తున్నానే ప్రభా నీ వాక్యాలు దినదినంగా నేర్చుకుంటున్నాం తండ్రి ప్రభా కరెక్ట్ వేగా వెళ్తున్నాం తండ్రి ప్రభా మాతో మాట్లాడేందుకు మరి విన్న వాళ్ళు అందరినీ బలపరిచి ముందుకు నడిపించమని యేసు పేరిట వేడుకుంటున్నాం తండ్రి కృతజ్ఞత ధర్మాధికారి నీకు బలు ప్రభ దేవాస ప్రభ మన వాక్యం చేత మాట్లాడడం గొప్పదేవ నీకు బంధురాలు తండ్రి దేవా ఏసు ప్రభా దీని దేమ ప్రభ మన ఆత్మీయ నుంచి మీకు బలరా కాబట్టి ప్రభా మేము ప్రతి వారిని క్షమించే గుణ కదా మాకు దయచేయడం మీ ప్రార్థ్యం ఎందుకంటే ప్రభా మీరు చెప్పినారు ప్రభ మరి మీరు ఎవరైతే క్షమిస్తారో ప్రభా అప్పుడు మీరు కూడా మమ్మల్ని క్షమిస్తారని కూడా ప్రభ కాబట్టి ప్రభ మేము చేసిన ప్రతి తప్పెట్ ని క్షమించమని ప్రార్థ్యం ఇక్కడ కూడా మేము క్షమించేలాగా మాకు మనసు అనుగ్రహించమని ప్రార్థం ప్రభావ నీకే స్తోత్రం నీకే ఉన్నదండి దివా ఇచ్చప్రభ ఎల్లప్పుడూ ప్రభా క్రీస్తస్ మనసు ధరించుకొని మేము ఉండేలాగా సహాయపడమని ప్రార్థ్యం చేయండి దివా మన అదే విద్యగా ప్రభా అంశాల విషయంలో ప్రార్థం ప్రభావ మీరే ఆత్మాకరం ప్రభావ మా శ్రీ వాళ్ళ బ్రదర్ని తాకిం ముట్టే తన కన్ను ఆపరేషన్ లో మేము సక్సెస్ఫుల్ చేయమని ప్రార్థం ఉంటండి దేవాయప్రభ మరి రేణుకా సిస్టర్ కూడా జ్ఞాపకం చేసుకో మరి సిస్టర్కి ప్రభా హార్ట్ సర్జరీ నుంచి ప్రభావ మరి గోపాల్ విజయం విషయం ప్రభావ దాన్ని బట్టి నీకు వందలే ప్రభావ అదే రీతిగా ప్రభా తన ఐస్ విషయంలో కూడా ప్రార్థం ప్రభావ మళ్ళీ ఆపరేషన్ కూడా ప్రభావ వాళ్ళు చేసుకున్నాం అనుకుంటున్న ప్రభావ మరి ని చిత్తం ఏదంతో జరిగించడం అని ప్రార్థిష్టండి మన డాక్టర్స్కి చక్కటి జ్ఞానం ఇవ్వండి ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయ్యేలాగా సాయపడం అనేది ప్రార్థ్యం తండి అదే రీతిగా ప్రభా మరి రఘిచిల బ్రదర్ విషయంలో ప్రార్థ్యం ప్రభా తన కిడ్నీ లివర్ మరి వాటిని కూడా మీరు తాకిమిటి స్వాసపరిచని ప్రభావ ప్రతి ఆవలయాలోని ఒక జీవంని కుమరించండి బిడ్డకు సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని దయించని ప్రభావ అదే రీతిగా ప్రభావ వాళ్ళ విషయంలో కూడా ప్రార్థిస్తుంది దేవాయ ఎంత పెద్ద గాయం నుంచి కూడా ప్రభావ బిడ్డ మీరు తప్పించినారు ప్రభా బిడ్డని కాపాడినారు మీకు లెక్కలేని పొందినారు ప్రభావ కృతజ్ఞతలు తండ్రి మరి ప్రతి ఒక్క ఆవలయాలోని యొక్క కుమరించండి దేవాయిత ప్రభా చేతికి వచ్చిన ప్రభావ స్నామంని తీసుకు వెళ్ళే ప్రభావ బిడకి ప్రతి ఒక్క ఆవిలలో ప్రభుని యొక్క జీవం నిక్కుమరించి ఆ పాపకి ప్రభా సంపూర్ణమైన శ్వాస ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తుంది నిత్య స్తోత్రం నీక్యమని అండి దేవ ప్రభా వారి అందరినీ యొక్క జ్ఞాపకం చేసుకో ప్రభా మరి కామమ్మ రామచంద్ర బ్రదర్ మరి రాకేష్ బ్రదర్ ప్రభా వీళ్ళ ముగ్గురు క్యాన్సర్ నుంచి బాధపడుతున్నగా ప్రభా ఆ యొక్క క్యాన్సర్ ప్రభా ఏజుకృష్ణ నామంలో క్యాన్సర్ అయిపోనుగా కానీ దేవాన్ని యొక్క ఆత్మకరణ చెలిగించండి వారి మూడు ముగ్గురికి సంపూర్ణమైన శ్వాస ఆరోగ్యం దండి వారిని క్షమించండి నీ యొక్క రక్షణకి నడిపించుకోమని ప్రార్థ్యం అవుతుంది దేవ నీకే ప్రభా మా చిన్న బాబులు అక్కి విషయంలో ప్రార్థ్యంతుంది మంచి ఆరోగ్యం వారికి దాయించండి మరి డాడీకి ఉన్న సాయినస్ నుంచి ప్రభా ఈ చుట్టూ స్నామంలో విడదేలా దాయించండి వారి భర్తల మధ్యలో శాంతి సమాధానం ఐక్యత దండి ప్రభావా ఎలాంటి గొడవలు కాకుండా ఉండేలాగా సహాయపడండి లేవాయిత ప్రభా కుటుంబం ఏక కుటుంబం అయి ఉండేలాగా సహాయపడమని ప్రార్థ్యం తండి వాళ్ళిద్దరి మధ్యలో డైవర్స్ కావడానికి ఇవ్వలేదు బ్రభ మళ్ళీ ప్రతి భారీ భర్తను చేతపరచండి ప్రభావ దేవ వారి మధుల శాంతి సంబంధం ఐక్యత దండి నీ ప్రేమ చేత నడిపింపు దయచండి వారిని అందరినీ మీరు అదే రీతిగా రీనా సిస్టర్ విషయంలో ప్రార్థ్యం రీనా సిస్టర్ ని కూడా మీరు తాకి ముట్టించుకోస్తపరచండి ఆ బిడ్డకున్న బ్రెయిన్ ట్యూ మన నుంచి వచ్చిన పెరాలి ప్రభావ మరి ఆవిల మీరు తాకి ముట్టించి వస్తపరచండి బ్రెయిన్ టూ మనం చేసుకుని విడుదల దయచండి ప్రభావ తన ఆవిలలో నీ యొక్క జీవంని తల నుంచి కూడా ప్రభావ ప్రతి నేరలో ప్రతి ఒక్క ఏం కలెలో ప్రభా ఎక్కడైతే చీకటి ఉందో ప్రభా వాటిని చీకటిని ఎదుగు స్నామంలో గద్దించి కొట్టి వేసే ప్రభా మరి ఎక్కడైతే ప్రభా ఆ బిడ్డ ప్రతి ఎక్కడైతే లోపల బాధపడుతున్న ప్రభా అక్కడంతా నీ వెలుగు చేత నింపమని ప్రార్థించడం తండ్రి బిడ్డకు సంపూర్ణమైన స్వాసత ఆరోగ్యాన్ని దిని వారి కొట్టి రక్షణకి నడిపించుకోండి వారిని అంత కూడా ప్రభు నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీకే స్థితం నీకు ఉన్నతండి కొడుకు విడ విషయ ప్రార్థం తండ్రి వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా మీరు తోడైనా నడిపించండి వాళ్ళ భవిష్యత్తు మీరు దీవించండి ఆశించతని ఇంపండి ప్రభా వారి కావ్య సిస్టర్ ని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా సిస్టర్కి సంపూర్ణమైన స్వస్థ ఆరోగ్యం దాయించండి వాళ్ళ పిల్లల భవిష్యత్తుని మీరు దీవించండి భార్య భర్తల మధ్య శాంతి సంబంధం ఐక్యత దండి ప్రభావ వారి ఇంట్లో ఎరుకుని ఇబ్బంది తొలగించండి ప్రభావ వారి కాస్ట్ర ఆస్థతను మీరు తీర్చండి వారిని అంతా సర్వ సత్యంలోకి మీరు నడిపించుకోండి ప్రభా వారితో మీరు దర్శించి మాట్లాడండి ప్రభ కుటుంబం అంతా కూడా ప్రభావ సాక్ష్యంగా ఉండేలాగా సహాయపడం అనేది ప్రార్థిష్టండి దేవ మన ప్రతి విషయంలో కూడా ప్రభా మీరు ఆత్మకారం జరిగించండి దేవా ఇంకా ఎవరినైతే మర్చిపోయినా ప్రభా మన ప్రేరణించడం వారి అందరిని తిరిగి జ్ఞాపకం చేసుకుంటండి అదే రీతిగా ప్రభా మన బ్రదర్స్ కూడా ప్రభా ట్రావెల్ ఏజెన్స్ ప్రకటన చేయడానికి వెళ్ళారు కాబట్టి ప్రభా ఆ ప్రాంతంలో ప్రభా మరి వెళ్ళిన ప్రతి ప్రాంతం వారికి చేయండి దేవ తిరిగి వచ్చే లోపల కూడా ప్రభాని యొక్క డెక్కల కింద భద్ర పంచుకోండి దేవ వారి నందరిని కూడా ప్రభాని యొక్క జ్ఞాపక బుక్కుల వారిని రాసుకోమని ప్రార్థిస్తుంది దేవా ప్రభా వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా విజయం ఇవ్వండి ప్రభా మరి యవనాశల బిడ్డలు కూడా ప్రభా మారు మంచు పొందాలా రక్షణలోకి రావాల ప్రభా అక్కడ సేవ ఏ చుకృత్ నామంలో ప్రభా చక్కగా రన్ కావాలా ప్రభా జ ప్రతి యవనసులు కూడా అక్కడ ఆత్మకారం జరిగించండి ప్రతి బిడ్డ కూడా నీ వే జీవంగలు దేవుడు నోటి నుంచి ఒప్పుకోవాలా సాక్షిని నిలబెట్టాలా ప్రభావ మీరే గోపకారం జరిగించి మరి బ్రదర్స్ చుట్టుని యొక్క దూతల్ని కాపుదలగా దాయించండి వారి కుటుంబాన్ని నీ యొక్క కృపల జ్ఞాపకం చేసుకో ప్రభా మరి ఇంటి చుట్టుకులు ప్రభాని యొక్క రక్షణ కవచం వేసి పెట్టి మనకి ప్రార్థిస్తుంది ప్రతి బిడ్డని యొక్క కృపలు జ్ఞాపకం చేస్తాం ప్రభా మా అందరినీ కూడా మరి మా సేవ జీవితంలో కూడా తండి దెవా ఎక్కడికి వెళ్ళినా మక్కు విజయాలు దయించండి మాలో ఉన్న ప్రతి బలహీనతను గద్దించి కొట్టివేసే ప్రభావ మేమందరూ కూడా ప్రభావ ఆత్మీయంగా ఎదిగింపబడ్డ ఇలాగా సాయపడమని యొక్క రాకడి ఎంతో తోరాలింది కాబట్టి ప్రభా యొక్క పనులు మేము నిఘ్నమైపోవాలా మళ్ళీ బిడంగుడు ప్రభుని ఒక సిద్ధపరచుకోమని ప్రార్థిస్తాం తండ్రి మహాపరిశుద్ధుడు అయిన తండ్రి కృపాసక్తి సంపూర్ణుడు అయిన దేవ జీవం కలిగిన తండ్రి జీవాధిపతి అయిన మా ప్రభు మా రక్షకుడు మా విమోచకుడు అయిన తండ్రి పరలోకమందున్న దేవా తండ్రి ఏసయ్య నీకు వందనాలు నీకు కృతజ్ఞతలు స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ ఈ దినమంతా ఈ గడిచిన కాలమంతా తండ్రి నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడడం తండ్రి దివారాత్రములు దేవా తండ్రి నీ ప్రభు అని కంటి పాప వల్లే కాచి కాపాడి ఈ దినముకు కూడా తండ్రి ప్రభాని యొక్క నూతనమైన కృప మాకు అనుగ్రహించి సజీవ నిలబెట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభ నాయన నీ సన్నిధిలోనైనా మమ్మల్ని చేర్చి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ఉంటారో అక్కడ వారి మధ్య ఉంటానని చెప్పి హరితిగా మీరు వాక్యంధార మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు మీకు కృతజ్ఞతలు స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ నీకే సమస్త మహిమ గణత ప్రభావములు తండ్రి ఏ నీకే యువేగములకు కలుగును గాక హలెలుయ తండ్రి ప్రభ అవును ప్రభ మేము పాపులమై ఉండగా ప్రభ ఈ లోకంలో ప్రభ మీరు జన్మించినారు మా పాపముల విషయమై మీరు మృతి పొంది సమాధి చేయబడి లేచినారు ప్రభ కాబట్టి మీరు మమ్మల్ని క్షమించినారు కాబట్టే ఈ దినం ప్రభ మీ కృప వలన మేము సజీవులుగా ఉన్నాము మా అపరాధంలో మీరు క్షమించినారు కాబట్టే నీ మేము వెళ్ళగలిగినాం ప్రభ కాబట్టి మీరు కలిగిన మనస్సు ప్రేమ మాకు ఉంటే మేము అందరినీ క్షమించగలం ప్రభ కాబట్టి అందరి పట్ల ప్రేమ చూపించగలము అందరితో ప్రభా సమాధాన పడగలము మాలో ఎలాంటి కోపము ద్వేషము అసూయ ఈర్షలు ఇవన్నీ శరీర కార్యాలు ప్రభ వాటన్నిటి నిమిత్తం మేము సమాధి చేయబడిన వాళ్ళము తండ్రి మీతో కూడా ప్రభా సమాధి చేయబడి లేపబడిన వాళ్ళము పరలోకమందు కూర్చున్న వాళ్ళం కాబట్టి నేను మేము కూడా ఆ రీతిగా నీ మనస్సు ప్రేమ కలిగి మేము ఉంటే అందరితో మేము సమాధాన పడగలుగుతాం కాబట్టి మా జీవితంలో మేము ఎవరినైతే క్షమించలేకుండా ఉన్నామో ప్రభా మీ వాక్యము స్పష్టంగా చెబుతుంది ప్రభా మేము క్షమిస్తేనే మీరు మమ్మల్ని క్షమిస్తానంటున్నారు ప్రభా కాబట్టి మా పట్ల ఎవరైనా కానీ వాళ్ళు మాకి హాని చేయని మాకేమైనా కానీ ప్రభ మేము అందరినీ క్షమించాలా క్రీస్తు కలిగిన మనస్సు ప్రేమ ఉంటే మేము అందరినీ క్షమించగలగాల ప్రభ అలా మేము ఎవరైనా మా జీవితంలో మేము ఎవరినైనా క్షమించకపోయి ఉంటే ప్రభా ఈ వాక్యాన్ని మేము పాటించకపోయి ఉంటే మమ్మల్ని క్షమించండి ఇక మిదటా ప్రభానైనా తండ్రి మాకు మేలు చేసిన వాళ్ళైనా కీడు చేసిన వాళ్ళైనా శత్రువు ఆకలి కొని ఉన్నాగా నువ్వు ఆహారం పెట్టమన్న గొప్ప దేవుడో ప్రభ నీ ప్రేమ నీ మనస్సు ఉంటది కాబట్టి మేము అందరితో సమాధానం కలిగి ఉండాలా ప్రేమ కలిగి ఉండాలా అందరినీ క్షమించాలా అందరి మేము కూడా దయగలిగి కరుణా హృదయములై మేము కలిగి ఉండాలా ప్రభ అలా ఉన్నప్పుడే ప్రభానైనా నీకు తగినట్లుగా నీకు మాదిరిగా నిన్ను పోలి మేము నడుచుకోగలము ఆ రీతిగా నీకు తగినట్లుగా మా జీవితాన్ని మేము ముందుకు నడుచుకోగలం ప్రభా కబట్టి క్షమించే హృదయము మనస్సు మా అందరికీ దయచేయండి ఎవరి పట్లైనా మా జీవితంలో క్షమించకపోయి ఉంటే మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే శ్రీనివాస్ బ్రదర్ని మీరు ముట్టండి కంటిని మీరు ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభా నాయన ఆయన పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని తండ్రి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే రేణుకా సిస్టర్ యొక్క కంటి ఆపరేషన్ గురించి నాయన ఈ గురువారం నెక్స్ట్ గురువారం వాళ్ళు సర్జరీకి వెళ్తుండగా ప్రభా మీ సన్నిధిని కృప తోడుగా ఉంచండి డాక్టర్లో మీ జ్ఞానం పెట్టండి ఆ యొక్క సర్జరీ విషయంలో మీరు తోడుగా ఉండి ప్రభా కా స్వస్థపరచమని తండ్రి ఏ కీడు తండ్రి మీరే కాపాడమని తండ్రి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే రవిచల్ల పేదన మీరు జ్ఞాపకం చేసుకోండి శ్వాస తీసుకోవడంలో ప్రభా ఎంతగానో ఇబ్బంది పడుతున్నాడు ప్రభా నాయన కానీ ప్రభా మీరు స్వస్థపరిచే యహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడవు తండ్రి ఆ రీతిగా ప్రభా మీరు ఆయనని ముట్టండి తాకండి తనకున్న ప్రతి అవయవాన్ని మీరు ముట్టి తాకి ప్రతి అవయవానికి సమృద్ధి కలిగిన జీవం మీరు అనుగ్రహించి ప్రతి అవయవానికి ప్రభా రిస్టోరేషన్ ఏసుక్రీస్తు నామంలో కలిగిన ఆయన ఏమైనా అపరాధములు పాపములు చేస్తుంటే క్షమించి ఆయనని కూడా మీ రక్షణ మార్గంలోకి మీరు నడిపించమని తండ్రి మేము ప్రార్థిస్తున్నాం దానికి ప్రతి ఆటంకాలు వ్యతిరేకతలు అన్ని ఏసుక్రీస్తు నామంలో తొలగించమని మేము ప్రార్థిస్తున్నాం వాళ్ళ మనవరాలు రిషిత అనే చిన్న పాప గురించి ప్రార్థిస్తుండగా ఆ పాప ప్రాణాపరిస్థితిలో ఉంటున్నప్పుడు ప్రభ మీరు ఆమెని దర్శించినారు ఆ పాపను మీరు ముట్టినారు తాకినారు స్వస్థపరిచినారు మీ కొరకు సజీవ సాక్షిగా ఆ బిడ్డను మీరు లేవనెత్తినారు ప్రభావ మరలా ప్రభా తండ్రి దుష్టుడు ఒక శ్రమ పెట్టిండు ప్రభావ కాబట్టి నీ తట్టు తిరిగి మేము ప్రార్థిస్తున్నాం ప్రభావ ఆ యొక్క ఆ ఏదైతే సీమ్ పూసిందో అక్కడ మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి ఏసుక్రీస్తు నామంలో తండ్రి ఆ బిడ్డకి స్వస్థత శీఘ్రంగా కలుగును గాక ఆ బిడ్డకున్న ఈ యొక్క నుంచి మీరు తప్పించమని ఆయన మీరే సంపూర్ణ ఆరోగ్యం ఆ బిడ్డకు అనుగ్రహించి మీ సాక్షిగా మీరు లేవనెత్తమని మేం ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే కామమ్మ సిస్టరు అలాగే రామచంద్రన్ బ్రదర్ రాజేష్ బ్రదర్ గురించి మేము ప్రార్థిస్తుండగా క్యాన్సర్ తో బాధపడుతుండగా ప్రభా ఆ రోజు ఇచికే కూడా మరణకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు అతను కన్నీళ్లు విడిస్తే తండ్రి అతని ప్రార్థన అంగీకరించి అతన్ని స్వస్థపరిచినారు ప్రభా వీళ్ళ పక్షాన మేము ప్రార్థిస్తున్నాం అనుదినము ప్రభ కాబట్టి మీరే కనికరించండి కృప చేపించండి ఆ మరణకరమైన క్యాన్సర్ నుంచి మీరే ముట్టి తాకి స్వస్థపరిచి వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ మీ పరలోకపు శాంతి సమాధానం నెమ్మదని గ్రహించి సంపూర్ణంగా వాళ్ళని మీ రక్షణ మార్గంలోకి నడిపించండి వాళ్ళ అతిక్రమములు పాపములు మీరు క్షమించండి మీరు ఎవరి పాపములు క్షమిస్తారు వాళ్ళ పాపములు క్షమించబడతాయి అన్న ప్రావు ఆ రీతిగా వాళ్ళ పాపములు తండ్రి మేము ఒప్పుకుంటున్నాం క్షమిస్తున్నాం తండ్రి వాళ్ళకున్న యొక్క బలహీనత నుంచి ప్రభ మీరే విడిపించి స్వస్థపరచమని మీ కొరకు సాక్షులుగా వాళ్ళని లేవడెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే చిన్నబాబులక్కీ కూడా మీరు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఆ బిడ్డ వయసునందు జ్ఞానమందు మనుషుల దయ ఎందు దేవుణ్ణి దయ మీరే కృప చూపించండి ఆయన ఆ బిడ్డ చదువుకుంటుండగా మీరే మంచి జ్ఞానం అనుగ్రహించి మంచి తెలివి ఆ బిడ్డకు అనుగ్రహించి ప్రభా ఆ బిడ్డ యొక్క భవిష్యత్తును మీరు దీవించి ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం అలాగే వాళ్ళ డాడీకి ఉన్న యొక్క ప్రతి మానసిక వ్యాధి నుంచి మీరు స్వస్థపరచండి మీరు పొందిన గాయముల చేత స్వస్థత కలుగుతుంది ప్రభా కాబట్టి ఆయనలో ఉన్న ప్రతి చీకటి దురాత్మ అంధకార శక్తులన్నిటినీ ఏసుక్రీస్తు నామంలో బంధించి వాటి అన్నిటి నుంచి విడుదల మీరు దయచేసి సంపూర్ణంగా ప్రభా ఆయన కూడా రక్షణ మార్గంలో ఖర్చులాగున ఆయన పాపంలో ఆయన అతిక్రమంలో అన్ని మీరు క్షమించమని తండ్రి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి అలాగే ప్రభా నైనా భార్యభర్తల మధ్య మీ పర్లోకపు శాంతి సమాధానం నెమ్మదయచేయండి ఏక మనసు ఏక భావము ఏక హృదయము కలిగి ఉండలాగున మీరు సహాయపడండి కుటుంబంలో కలహాలు ద్వేషాలు తీసుకొస్తున్న ప్రతి శక్తులను మీరు బంధించి వాటన్నిటి నుంచి ప్రభా భార్యభర్తలకి ఆ కుటుంబానికి విడుదల దయచేయమని తండ్రి మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే రీనా సిస్టర్ గురించి మేము ప్రార్థిస్తుండగా ఆ రోజు ఒక శతాధిపతి మీ వద్దకు వచ్చిండు తన దాసు నిమిత్తం పక్షవాయుతో బాధపడితే మీరు మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు బాగుపడతానన్నారు ప్రాభ తన విశ్వాసాన్ని బట్టి తండ్రి మీరు మాట సెలవిస్తే తన దాసుడు స్వస్థపడ్డండి ప్రాభ అదే విశ్వాసంతో ప్రభావన మీరు మాట మాత్రము సెలవిచ్చి ఈ రీనా సిస్టర్ పక్షవాతంతో బాధపడుతున్న స్వస్థపరచండి ఆమె పట్ల మీరు కనికరించండి కృప చూపించండి ఆమె చేసిన ప్రతి అతిక్రమములు పాపములు అన్నిటినీ మీరు క్షమించి ఆయన ఆమెని ముట్టి తాకి స్వస్థపరిచి సంపూర్ణ రక్షణ మార్గంలోకి మీరు నడిపించమని తండ్రి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే బ్రెయిన్ ట్యూమర్ గురించి కూడా ప్రార్థిస్తుండగా తండ్రి సమస్తము మేము నమ్మి విశ్వసించి ప్రార్థిస్తే సమస్తము సాధ్యం చేయగలిగే దేవుడో ప్రభ కాబట్టి మీకు అసాధ్యం అనేది లేదు కాబట్టి ఈ సిస్టర్ పట్ల కూడా ప్రభా మీరు సమస్తము సాధ్యం చేయమని తండ్రి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా వాళ్ళ బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి మంచి జ్ఞానం అనుగ్రహించండి చదువుకుంటుండగా ప్రభ మీరే మంచి తెలివిని అనుగ్రహించమని ఆ బిడ్డలు కూడా వయసునందు జ్ఞానం ఉంది మనుషుల దయ్యందు నీ దయ ఎందు వద్దగ్న మీరే సహాయం దయచేయమని ఆయన బిడ్డలను కూడా మీకు వరకు సాక్షులుగా లేవనెత్తమని తండ్రి మేము ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే జయరావు బ్రదర్ గురించి ఆయన పిస్టుల లేజర్ ఆపరేషన్ గురించి మేము ప్రార్థిస్తుండగా తండ్రి మీరే ముట్టండి తాకండి స్వస్థపరచండి ఆయన వైద్యులకు మించిన పరమ వైద్యుడో ప్రాభ నేను పాపులనే పిలవడానికి వచ్చింది కానీ నీతి మంతులను పిలవడానికి రాలేదన్న ప్రాభ కాబట్టి అతను బాధతో ఉన్నాడు రోగంతో ఉన్నాడు సమస్యల్లో ఉన్నాడు ప్రాభ కాబట్టి మీ అవసరం ఆయనకి ఎంతగానో ఉంది ప్రాభ కనికరించండి కృప చూపించండి తండ్రి ప్రాభ నీ అద్దకు వాళ్ళని ఎంతో మందిని బాగు దేవుడు ఎంతో మంది పట్ల గొప్ప కార్యాలు జరిగించిన దేవుడు ప్రాభ కాబట్టి ఈ బ్రదర్ పట్ల కూడా మీరే గొప్ప కార్యం జరిగించి స్వస్థపరిచి మీ ఆయనని సాక్షిగా లేవనెత్తమండి రక్షణ పొందని వాడైతే ప్రభా రక్షణ మార్గంలోకి నడిపించి నీ రాజ్యంలో ఉండలాగిన మీరే సహాయకులుగా ఉండి నడిపించమని ఆటంకాలు కలగజేస్తున్న ప్రతి వాటిని మీరు ఎసుక్రిస్తు నామంలో తండ్రి తొలగించమని ప్రభా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే ఫ్రాన్సిస్ పాల్ అనే ఆయన గురించి ప్రభా కుటుంబం గురించి మేము ప్రార్థిస్తుండగా ప్రభా వాళ్ళు డైవర్స్ తీసుకుంటున్నారు అని ప్రభా అవును ప్రభా సమాధాన పరచు ధన్యులు వారే నీ కుమారులు అనబడతారన్నారు తండ్రి ఈ రోజు నిన్ను నమ్ముతున్నారు విశ్వసిస్తున్నారు కానీ ఎంతో మంది ప్రభ వాళ్ళ జీవితంలో సమాధానం లేదు ప్రభ కాబట్టే నాయన దుష్టుడికి అవకాశం ఇవ్వగలుగుతున్నారు కాబట్టి ఎంతో మంది జీవితాలు ఈరోజు విడాకులకు వెళ్తున్నాయి ప్రభ కాబట్టి ప్రతి ఒక్కరిలో నీ వాక్యం ఉండాలా ప్రాభ ఆ రీతిగా వాళ్ళ హృదయాలను ప్రభ మీరు మాట్లాడండి వాళ్ళ ఆలోచనలు తలంపులు అన్నిటినీ మీరు స్వస్థపరిచి తండ్రి ఏక మనసు ఏక హృదయం ఒకరిని ఒకరు క్షమించుకొని ఒకరి ఒకరు ఆప్యాయత ప్రేమ కలిగి అనురాగము కలిగి ప్రభ వాళ్ళు ఉండులాగిన తండ్రి ఆ డైవర్స్ విషయంలో వాళ్ళ ఆలోచనను వాళ్ళు వెనక్కి తీసుకొని తండ్రి ప్రభ భార్యభర్తలు ఇద్దరు ఆ కుటుంబం కట్టబడులాగిన ప్రభ మీరే వాళ్ళని మార్చండి తండ్రి మీరే ప్రభ వాళ్ళతో ఆ రీతిగా దర్శించండి వాళ్ళ ఆలోచనల తలంపుల్లో ప్రభ మీరుండి ప్రభ వాళ్ళు నడవవలసిన మంచి మార్గంలో మీరు నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే చంద్రశేఖరరావు అన్నవాళ్ళు ట్రైబర్ బెల్ట్కి వెళ్ళి తిరిగి వస్తుండగా మీ సన్నిధిని కృప వాళ్ళకు తోడుగా ఉంచండి ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండండి ప్రభ వాళ్ళ కుటుంబాల చుట్టూ మీకు కంచిపోయండి మీ దూతల కాపుదలు అనుగ్రహించి ఎక్కీడు ధరి చేరకుండా క్షేమంగా ప్రభ అన్న మీ నైనా తండ్రి నైనా నడిపించమని తండ్రి వాళ్ళ పరిచర్య అంతట్లో మీరు తోడుగా ఉండి మీరు గొప్పగా నైనా వాడుకొని మీ నామాన్ని మయమపరుచుకున్నందుకు మీకు వందనాలుగు కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభ అలాగే ఈ ఆరాధనలు జ్ఞాపకం చేసుకోండి మీ పరలోకపు శాంతి సమాధానము నెమ్మది మా అనుగ్రహించండి మాకున్న ప్రతి అవసరము ప్రతి అక్రత తీర్చండి ప్రభ మేమంతా వెళ్తుండగా పరిచర్యలో మీరు మాకు తోడుగా ఉండండి మీ పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకం మా అందరికీ తండ్రి మమ్మల్ని అందరినీ నీ ప్రకటనలో ప్రభ తండ్రి ఆయన మా వంతులో మేము నిలబడాలా ఎంతోమంది నీ కొరకు నిలబడి నేను నీ చిత్తాన్ని జరిగించి వెళ్ళినారు ప్రభ కాబట్టి ఆ రీతిగా మేము కూడా ప్రభా నేను నీ చిత్తాన్ని జరిగించి నేను మా వంతులో మేము నిలబడలాగిన మాకొక ఆటంకాలు వ్యతిరేకతలు ఉన్నవన్నిటిని దూరపరిచి ఆయన మీరే మార్గము త్రోవ సరళం చేసి మీ నామాన్ని మయమపరుచుకోమని వాక్యం చెప్పిన బ్రదర్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించి తనకున్న ప్రతి అవసరము ప్రతి అక్రతాన్ని మీరు తీర్చమని తను చేస్తున్న ఉద్యోగంలో కూడా తండ్రి మీ సన్నిధి మీ కృప తోడుగా ఉంచి మీరే గొప్ప చేసి మీ నామాన్ని మైమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో తండ్రి ప్రార్థించి పెడుకుంటున్నాం ప్రభు ఆమె మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో ఉన్న మనందరికీ మన కుటుంబ సభ్యులకి రక్త సంబంధులకి అలాగే బంధువులకి అలాగే అన్నవాళ్ళు ట్రైబల్ బెల్ట్కి వాళ్ళ టీంకి అలాగే ఎవరైతే ప్రార్థించినామో ఈ యొక్క విజ్ఞాపనలు చేసిన వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ అలాగే దేవుణ్ణి నమ్మి విశ్వసించి ఆయన మీద ఆధారపడే ప్రతి ఒక్కరికి సదాకాలం మనందరికీ తోడే ఉండి నడిపించు కనుక